పరిశుద్ధులకు తండ్రి కృప మేడ జీవం గల ఏసయా నీకెంతో వందాలనైనా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవ మహాపరిశుద్ధులైన తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి ఏసయ నీకే చెల్లించుకుంటున్నాయినా నా ప్రభా నా దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు ఈ రాతి కళాశామలోనైనా మీ పాదాలు చెంత జీరినైనా నేను స్థుతించేలాగా ఘనపరిచేలాగా మీకు స్వరం విల్లాగా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ ఎవరుకు లేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రించినందుకే నీకు ఎంతో వందనాలు కలువరి సెలువులనైనా మీ మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా ప్రభావ మమ్మల్ని సంతానంగా మార్చుకున్నారు వాగ్దాన వారసులుగా దేవుని ఇసరాలుగా పరిశుద్ధ జనంగా మమ్మల్ని మార్చుకున్నందుకే నీకు ఎంతో వందనాలు మీ రక్తం ద్వారా ప్రభావ మమ్మల్ని విమోచించినారు పరిశుద్ధ యాజకులుగా రాజులుగా మమ్మల్ని తయారు చేసుకునేందుకు నీకు ఎంతో వందనాలు అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఘన పరిశ్రమం గొప్ప దేవన తండ్రి యుగ సమా చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభావ మీరు ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్న ప్రభావ అయినా సమయం ప్రభ దినములు నైనా త్వర త్వరగా గతించిపోతున్నాయి నైనా మీరు ఆకడ ప్రభా బహు సన్నిత ఉంది ప్రభావ సైతానికి సమయం బహు క్రోధం కలగాడి ఓ ప్రభావ వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని వెతుకు తిరుగుతున్నాడు ప్రభావ అలాంటి భయంకరమైన కాలాలు మేము ఉంటుండేగా ప్రభావ నైనా మేము మేము ప్రతి దశలో మేము నా తండ్రి వాడిని ఎదిరించాలా ఓ ప్రవ్వ వాడి మీద విద్యం పొందాలా వాడి బంధకాలను అందరూ మేము బయట తీసుకొని రావాలా ప్రభావ అందుకొరకే మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు మీ కృపల్లో మమ్మల్ని నైనా ఇంతవరకు నీకు ఎంతో వనాలి ప్రభావ మేము నోరు మౌనంగా ఉన్నాం ప్రభావ అనేకులకు ప్రభు మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా ఆ చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులకు మేము తీసుకొని రావాలా ప్రభావ అయితే బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ మేము పిలిపించాలా ప్రభావ ఇంతవరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ గొప్ప రక్తం మీద మాకు అనుగ్రహించినారు ప్రభ నీకు ఎంతో వందాలైనా ఈ సాయంకాల క్షమంలో ప్రభావ మీ కృపలో మరో మమ్మల్ని చేసుకొని మా జీవితాలు మా హృదయాలను సరిచేయని ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాస్తకర ఉంటే ప్రభుత్వ చూపించండి ప్రభావ వాటిని ఒప్పుకొని మీకు కనికరం పొందాలా మీ కృపలో మీరు జీవించాలా యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనసుతో నిన్ను సేవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి అయినా మా హృదయాల ప్రభావ మీకు అంగీకారం ఉండాలా ప్రభావ మీ నూతనమైన పరిశుధాత్మా అభిషేకం మాకు అందరికీ అనుగరించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరేం మహిమనందమని ప్రార్థిష్టం పరిశుద్ధి తన్ని రాని పెట్టుకోలేక నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రాభ వాక్యానుసరమైన జీవితం అందరికి అనుగరించిన అయినా మేము ఎక్కడ తప్పిపోతున్నాం ప్రోభ అటు సరి చేసుకోవాలా సరిదిద్దుకోవాలా అయినా మీ వాక్యానికి మేము అనుకూలంగా మేము జీవించాలా ప్రాభ సంపూర్ణ లౌటకు మేము సాగిపోవాలా ప్రతి దశలోనైనా అలాంటి కృప మాకు అనుగరించండి నా దేవానికి ఎంతో వర్ణాలి ప్రభావ ఈ లోకంలో ఎంతోమంది ప్రభ నైనా నశించిపోతుండగా ప్రోభ ఆ బిడ్డలందరికీ మేము సువార్త ప్రకటించాలా అనిలకు సైతం మేము వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ నైనా నీకు ఎంతో వందాలనైనా మీరు అక్కడ బహుతొరుగు ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనీకులను సిద్ధపరచాలా మరి విశేషంగా ప్రభా శిష్యులను తయారు చేయాలా ప్రభావ అయినా మీ రాజ్య శువార్త సకల జల్లుకు మేము ప్రకటించాలా ప్రోభ ఓ ప్రభావ అలాంటి కృపా భాగ్యం మాకు అందరికి అనుగ్రించాలని నా దేవానికి ఎంతో వందనాలు ఈ మీటింగ్ అంతట్లో ప్రవ్వా మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి పరిశుధాత్మ దేవ మా హృదయంలోకి రండి మేము ఆహ్వానిస్తున్నాం నేను మాలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ఇంకా సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరికొకల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని రూపులో బ్రదర్స్ మీకు అందరినీ ఆశ్రయించమని ఏసు క్రీస్తు పరిషుధ నా మమ్మల్ని ప్రార్థించినాం తండ్రి ఆమెన్ మధురేవాభుని సేవా మధుర మధుర మధుర మధుర మధుర సేవాభుని సేవా మధుర మధుర ూతలకూను లే దైవజను నివా దూతలూను లేని దైవజనుని సేవా దైవ సుతుని సేవా దివ్యమౌ సువాతసేవా మధుర పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరి సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరి సేవా పరిమళించో వాక్య సేవా ప్రతిఫలించు సాక్ష సేవా ప్రతిఫలించు సాక్ష సేవా మధుర మధుర ప్రభుని ప్రేర ప్రచలయ దొట ప్రవచనాలు సేవా ప్రభుని ప్రే ప్రజల దుటా ప్రవచనాలు సేవా ప్రజల పేర ప్రభునియ దూటా ప్రాార్థనలో వచించు సేవా ప్రాథనలో వచించు సేవా మధుర మధుర భాభ నిధులు భారత సేవా భాగ్య భోగ నిధులు లేని బాధలను వర్ణించు సేవా మధుర మధుర శిలువ మూర్తి కృపలు చాట సిక్కు పడని కృపలు చాట సిపడా సేవా సిలవని దానోరింపా శిరము వంచీ మురియు సేవా క్షిరము వంచీ మురియు సేవా మధుర మధుర మాప హే శోక సేవా జ్ఞాని పా హే శోక మోటి సేవా లోలాకమును జైంచు సేవా లోకమును జైంచు సేవా మధుర మధుర దైవ జనుడ మరువకో దైవ పిలుపునో దనీ దుడే దేవుడే చునోయి యేసుడే చునోయి మధుర మధుర మధుర యేసు ప్రభుని సేవా మధుర మధుర మధుర మధుర మధుర సేవాభుని సేవా మధుర మధురం థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దాల్ ప్రేజ్ రోడ్ అన్న వాక్యమైన దీవాన్ని స్థుతం వాక్యం ద్వారా మీరు మాట్లాడి వాక్యం దానం చేస్తున్నాం దాని ఒక సారం మాకు బయలుపరచండి పరిశుభాత్మ మీ సరస్వతం నడిపిస్తున్నాను నా పరిశుదాత్మ ద్వారా నడిపించండి నాది మా సుబుద్ధి తొలగించి నాది మా ప్రాప్తం మీకు అధికారం చేస్తున్నాం మహాత్మ జీవం చేయనుండ ఈ వాక్యం ధర నడిపించి సాయం చేయండి సైతం బంధించి వాక్యం గ్రహించగల జ్ఞానం కలిగ చేసి నడిపించి మనీసీన్ దిలీప్ ఉన్నారా సార్ ఇక్కడ దిలీప్ ఉన్నారా దిలీప్ రవి బ్రదర్ ఉన్నారన్న దిలీప్ బ్రదర్ ఉన్నారు రవి అన్నారదర్ ఉన్నా దిలీప్ ఈరోజు మోషే కోసం చూద్దాం సార్ మోషే నిర్మాకాండం మూడో అధ్యాయం చూద్దాం ఎక్స్పోర్టేస్ థర్డ్ చాప్టర్ చదువు బ్రీర్ ఫస్ట్ నుంచి చదువు బ్రదర్ మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తొలుక్కొని ఇక్కడ చూసాం మోస ఏం మోస ఏం చేస్తుండ మన మెల్లగా చదువు ఎక్కడ మోసే యాజకుడైన ఇత్రో అను మిద్యను మెల్లగా మోసే ఒక మిద్యను యా దగ్గర ఉండంట ఈ యాదకుడు మనం చూస్తాం మనం దీన్ని చూస్తాం నిర్మాగం ఏజ్ఞానం చూస్తాం ఈ యాదకు దగ్గర ఏం చేస్తున్నాం మంద ఏం చేస్తున్నాం దగ్గర చదువు మంద మేపుతూ మంద మేపుతూ అంటే ఆత్మీయ చూస్తే మంద అంటే మనుషులు సాధర్స్ మంద అంటే మనసు సాధర్ పేతు చెప్తారు కదా పేతుడు నేను ప్రేమిస్తావా అవును పడవా నేను ప్రేమిస్తున్నాను భోజ పేతృకు మూడు చార్ దేవుడు అడుగుతాడు ఇసుక ఎవరికి అడుగుతారు ప్రభా సంవత్సరం ఎరిగిన వాడు అని చెప్తాడు నా నా గుర్రెని పిల్లల్ని మేపు అంటాడు అంటే ఈ ఆత్మీయ చిత్ర ఎట్లా అయిపోయిందంటే ఈ గొర్రెలు అంటే మనం మనమే గుర్రె పిల్లలంటే పసి పాత పాలు దాకే అంటే ఇక్కడ చూసే రెండు చూస్తున్నాం మనం అయితే ఈ గొర్రెల ట్రైనింగ్ ఏం చేస్తున్నాడు ముందే ఏం చేస్తున్నాం అక్కడ గొర్రె గొర్రె కారుతున్నాడు మోసే గొర్రె ఇక్కడ కారుతున్నాడు చూస్తున్నాం అలా చూస్తే ఇక్కడ స్వయంగా ఉన్న మరి గొర్రెలు కాస్తున్నాడు ఆయన పూర్తిగా ఎట్లా కాయాలా ఆయన నీళ్లు పెట్టాలా చేయాలా మంచిగా అక్కడ చూస్తాం మోసే అక్కడి నుంచి భయపడి అక్కడ ఇతర దగ్గర వచ్చి ఏం పని చేసుకుంటే గొర్రెలు మేపుతూ ఉన్నాడు అక్కడ అయితే ఏం జరిగింది ఇక్కడ మోస చరిత్రను చూద్దాం మనం అది ఒక పుదాలలోకి ప్రత్యక్ష మోసకి తెలియదు మోస కాశ్ ప్రజలకు విడుదల చేయాలా ప్రజలకి విడుదల చేయాలంటే మనం చూస్తాం మనం ఒక ఏం చేస్తున్నాం ఇక్కడ ఆయన చంపిస్తాడు సంపేసే వరకు ఆయన భయపడి వెళ్ళిపోతా మోస కాశం ఉంది నా ప్రజలు నేను నేను విడుదల చేయాల నా ప్రజలు ఆశ ఉండే కానీ మోషకు తెలియదు అని పిలుపు ఉండదని పుట్టగానే పిలుపు ఉండదు తెలియదు మోషకు పుట్టగానే మోషకు ఏర్పరచిన దేవుడు మనం చూస్తాం ఇరిమియాలో చెప్తాడు కదా హిర్మియా నువ్వు గర్వం రూపకం ఉంచే నేను ప్రదర్శించింది గర్వం రూపంగా ఉండే నేను నేను జన్మ జన్మకు ప్రవర్తక మనం చూస్తే ఇరిమియా చూస్తాడు అయితే మోషకు పిలుపు ఉంది దేవుడు మోషకి లోకంలో ఎందుకు పిలిచిందంటే తన సేవకుసం కోసం పిలిచిన్నాడు ఇక్కడ మనం చూస్తాం మోసకి తెలియదు ఆయన పిలిచిందని తెలియదు దేవుడు కానీ ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు మోసకు ఆకర్షిస్తున్నాడు దేవుడు ఒక పొగలో ఏమంటాడు ఒక దూత లెక్క మన దేవుడు లేక మాట్లాడుతూ కూడా అతడు పిలిచినప్పుడు అగ్ని ఆ పొదం మండుచుండెను అలా మన అగ్గి కదా అగ్గిద్దాం మండుతున్నాను హర్హలుగా ఆ మోసగా కనిపిస్తున్నట అక్కడ మా మంద అక్కడ ఉన్నది అక్కడ పోయి చూస్తున్నాడు మోసే ఇంతగా ఉంది ఏంది కానీ ఆ పొగ కాలిపోలేదు ఆ పొగ కాలిపోలేదు అరే అంతా కాలిపోతా లేదు మోస చేస్తే ఇచ్చితంగా ఉంది దగ్గర పోతున్నట ఇంకా దగ్గర పోయి చూసాము ఇంకా పోయి కానీ మోసకు ఆశ ఉంది నా మా ప్రజలకు విడిపియాలా కానీ ఆశా ఉంది ఆశ చూస్తున్నాడు దేవుడు ఒక టైం వచ్చింది దేవుడు ఆయన ఏం చూస్తున్నాడు ఆ పొగలో నుంచి దేవుడు మోసేని చూస్తున్నాడు అయితే ఏం చూస్తుంది ఇక్కడ అప్పుడు మోసే ఆ పొగ ఎలా కాలిపోలేదు మోసే పొగ ఎదా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొంప వింత చూచేదని అనుకోను ఈ వింత చూచేదను దానిని చూచటకు తన చుట్టుకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచను అలా చుట్టూ యహోవా చూచను దేవుడు ఆకర్షించుకున్న మోసని మోసకు తెలియదు ఆయన ఒక సేవకుడు అయితే తెలియదు దేవుడు చూచాను అయితే చూచి ఏమంటారు చూసాను కదా ఆ పొద నడప నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను అలా ఆ పొదం నుంచి మోసే మోసే అని పేరు పెట్టి పిలిచిను అక్కడ అందుకు అతడు ప్రభువా ప్రభువ అని నువ్వు ప్రభు అని అందుకు ఆయన దగ్గరకు రావద్దు దగ్గర రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము విడువము నీ పాదం చెప్పు నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధి మరియు ఆయన నేను నీ నీ తండ్రి దేవుడను ఇప్పుడు చెప్తున్నాను నీ తండ్రి దేవును బ్రహాము దేవుడను అబ్రహాం దేవుణును దేవుడను ఇశాకు దేవుణును అకోబు దేవుడని చెప్పగా చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని మోసం తన ముఖము కప్పుకొని ఏబుని వైపు చూడ పెరిచను చూడవరచను మరియు యహోవా ఇట్లనే నువ్వు మన ఇట్లని అంటే దేవుని మోసతో మాట్లాడతాం నేను ఐగుప్తులో నున్న హలో పడుకుందా బ్రదా నేను ఐగుప్తులో నున్న ఐ గుప్తున్నా ఆ ప్రజల బాధను ఐకుతున్నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి నిశ్చయంగా అలాకం అందరు బాధపడుతుండ్రు దే కానీ లోకం అంతా బాధపడుతున్నా చూస్తున్నాడు అన్న అలా అన్నాని మిత్రం ఏమని పోతున్నారంటే మనం పోరా అలాడి అందరూ బాధపడుతుండ్రు ఎట్లా బాధపడుతుంటారు ఫరోచేత అలా ఈ లోకం పరో అంటే ఈ లోకంలో ఆ కో ఆ కాలంలో ఐకుతుండే ఈ లోకం అలలియా సైతా చేత రోగుల చేత బాధపడుతున్నాయని నిత్యంగా బాధని చూచి చూసే దేవుడు ఆయన పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి పనుల్లో తను కష్టం వారిని కష్టపెట్టిన వారిని బట్టి కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అలలీయ వాళ్ళు పెట్టిన మొరని వింటిని అలలీయ చూడండి అలానే ఈ కాలం బీ చానంని మోరు పెడుతున్నాం కనుక చెప్తున్నాడు మొరుపెడుతున్నాయి ఇంకేం వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అలాగే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కష్టం తెలిసే ఉన్న నాకు తెలిసే ఉన్నది జనులు ఒక బాధ మోస నా ప్రదేళ్ళు ఎట్టున్నాడు నీకు మోసే చెప్తున్నాడు కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తి చేతిలో నుండి వారిని విడిపించటకును వారు ఇప్పించు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అలా ఆ దేశము విశాలమైన మంచి దేశములను అనగా కణానీలకు మోరీలకు పెరిజీలకు ఇవ్వీలకు ఎబిస్తీయులకు ఎబిస్తలకు నివాస స్థానమై నివాస స్థానమై ఆలుతేనను ప్రవహించే దేశమునకు ఆలుతేన ప్రవశించే దేశమునకు వారిని నడిపించటకు నడిపిస్తే దిగి వచ్చినాను చదువు ఏలీల మొర నిజముగా నా యొద్కు చేరినది ఐగుప్తిలు వారిని పెట్టుచున్న హింస చూచితని చూచితిని ఐగుప్తి పెట్టి హింస చూచితిని ఎంతో సైతాంశంలో భయపడ బాధపడుతు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు కనుక ఇక్కడ చెప్తున్నా కాగా రమ్ము రమ్ము ఇప్పుడు నిన్ను పరో యొద్ధకు పంపేదను మళ్ళా పర్వద పర్వదిన పంపదను ఇస్రాయేలీలైన ఇస్రాయలీ ఆ ప్రజలను నీవు నా ప్రజలను నువ్వు ఇగుప్తులో నుండి తోడుకొని పోవాలని నన్ను తోడుకి పోవాలను అందుకు మోసే అందుకు మోసే నేను పరో ఎద్దకు వెళ్ళను పరో ఎత్తు ఎందుకు ఇజ్రాయేలీలను ఇజ్రాయల్ తులో నుండి తోడుకొని పోటుకు తోడుకొని పోటుకున్నారు ఇంతటి వాడనని దేవునితో అనగా ఇంతటి వాడని దేవునితో అనగా నేను నిశ్చయముగా నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును అలా నిశ్చయంగానే నీకు తోడుంట మోసే అంటే మోసే భయపడుతుండ్రు ఎందుకు భయపడి ఏం చేసిం ఫల నుంచి పరగబోతుండ్రు నేను ఇంత అని మోషే దేవునితో మాట మోషే చెప్తున్నా నేను నిత్యంగా నీకు తోడుంటాను నేను నేను నిన్ను పంపితున్నా నీకు నేను నేను పంపినట్టున్నట్టు నీకు సూచన ఇది సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత ఐగుప్తు ప్రజలను తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదర నిన్ను అలా ఈ పర్వతం మీద దేవుని సేవించను అని చెప్పాను మోసే చిత్తగించుము చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొద్కు వెళ్ళి ఇజ్రాయికి వెళ్ళి వారిని చూచి చూచి మీ పితరుల దేవుడు మీ యొద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడలా వారి పేరుని నేను అడగను ఎలా ఏమి చెప్పిన వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను నేనున్నవాడను అనువాడనై ఉన్నానని మోసంతో చెప్పాను చెప్పగా మరియు ఆయన ఉండు ఆయన ఉండునను వాడు వాడును మీ వద్దకు నన్ను పంపెనని నీ దగ్గర మమ్మల్ని పంపేనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలన నేను చెప్పవలను మరియు దేవుడు మోసతో ఇట్ల నేను ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యహోవా మీ పితరుని దేవుని యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్తాకు దేవుడు యాకోబు దేవుడైన యహోబ అబ్రాహ్ దేవుడు ఇశాకని యాకు వెళ్ళిన దేవుడు యహోవా మీ వద్దకు నన్ను పంపినని నీ ఎద్దకు పంపినను నువ్వు ఇస్రా ఏలిలతో చెప్పవలను చెప్పవలను నిరంతరము నామము ఇదే ఇదే అయితే నాలుగు వద్ద అంటులేదు బ్రారు ఇప్పుడు నాలుగు వద్ద పోతే చిత్తగించుము చిత్తగించుము మరి నన్ను నమ్మరు నా మాట వినరు నమ్మరు నా మాట అయిన యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా మోసే తప్పించుకుంటూనే చూస్తున్నాడు ఇక్కడ మోసే భయపడి తప్పించుకొని దేవునితో మాట్లాడుతుంది మోసే మళ్ళా చదువునారు ఒకసారి అందుకు మోసే చిత్తగించుము చిత్తగించుము వారు నన్ను నమ్మరు వారు నమ్మరు నన్ను నా మాట వినరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యో నీకు ప్రత్యక్షం కాలేదు వాళ్ళు ఉత్తరం ఇయ్య నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను చేతుని ఏమి అడగను అతడు కర్రా అనిను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయు అని నేలను అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను పామాయను మోసే దాని నుండి పారిపోయను అప్పుడు యహోవా చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా తోక పట్టుకోనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది చేతిలో కర్రాయను యన దాని చేత వారు తమ పుత్రుల దేవుడైన యహోబ్రహాం అబ్రాహా దేవుడు అబ్రహాము దేవుడు ఇస్తాకు దేవుడు అకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురు అని నమ్ముదురు ఈ కరా చూపించే దేవుడు మోసతో చరవిస్తున్నాను మరియు యహోబ నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా. నీ చెయ్యి రొమ్మున ఉంచుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని ఉంచుకొని దాన్ని వెలుపులకు తీసినప్పుడు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ణము గలదై కుష్ణము వలదై వలె తెల్లగా ఆయను తెల్లగా తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకోనమనగా ఉంచుకోమనమనగా అతడు తన చెయ్యి మర్లా తన రొమ్మున ఉంచుకొని ఉంచుకొని రొమ్ము నుండి వెలుపలకు తీసినప్పుడు తీసినప్పుడు అతన్ని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయినా ఎడలా శనకపోయిన రెండవ దాన్ని బట్టి విందురు వారి రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడలా నీ మాట వినకపోయినలా నువ్వు కొంచెము ఏటి నీళ్లు తీసి ఏటి నీళ్ళు తీసి ఎండిన నీళ్ళ మీద పోయవలను ఇప్పుడు నువ్వు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నీళ్ల మీద రక్త ఇప్పుడు ఈ నీళ్ళ రక్తమైన ఈ సూచక్రియాలు వారు చేయవనను అప్పుడు మోసే ప్రభువా ప్రభువా ఇంతకు మును ఇంత మును నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను అలా ఇంత నీ దాసుతో మాట్లాడను అంటే ఈ సూచక్రియాలు చెప్తారు ప్రభువి చెప్తారు ప్రభు సేవలో చెప్తారు మీ సూచక్రియ ఎంత ఎంత వారు నమ్మరు సేవలో మీ సూచక్రియాలు చేస్తేనే నమ్ముతారు అంతే మోసని అన్ని చూపిస్తారు నీకు వాళ్ళు నమ్ముతారు ఈ చేవలను అని ఇక్కడ ప్రభు మోసతో మాట్లాడుతు అప్పుడు మోషే ప్రభువా ప్రభువా ఇంతకు మునుపైనను ఇంత మును నీ దాతునితో మాట్లాడినప్పటి నుండి అయినను దాతుతో మాట్లాడను నేను మాట నేర్పరిని కాను అలా మాట నేర్పని కాదు నాకు మాట సరించి తప్పించుకుంటాం మళ్ళా మనం ఇంత చుటికిలో చేసినా కానీ మోస ఏం చేస్తున్నాడు కొంచెం మోసలో కలవరం మోసలో మాట నేర్పిన వాళ్ళను నచ్చి వాళ్ళను అని మోస మోసే ధర ఇన్ని ఈ పో నిన్ను నమ్ముతారు ఈ చేస్తే దేవుడు పంపిన నమ్ముతారు అని ఏం చేస్తున్నాడు తప్పించుకుంటామని చూస్తున్నాడు అక్కడ అయితే అప్పుడు మన దేవుడు అని మన యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అక్కడ చూద్దాం మనం మోసతో యహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు అలా ఇప్పుడు దేవుడు మోసకు ఏం చెప్తుడు మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు అలా మోసకు పూర్తిగా చెప్తున్నాడు ఇంత బలపడుతుడు మోసే కానీ మోసకు ఇంకా ధైర్యం వస్తలేదు మోసను మార్పుని కాను మంచిగా మాట నాకు అని తప్పించుకుంటాడు కానీ మోషే అక్కడ గుర్తుపడే స్థితి లేదు తప్పించుకుంటాం చూస్తున్నాడు అప్పుడు మోసకు ఏం చేస్తున్నాడు బలపడుతున్నాడు దేవుడు మానవులకు నోరిచ్చిన వాడు ఎవరు మూగవాని కానీ చెవిటి బానినే కానీ అలా చూడండి మూగవాణి కానీ చెవి చెవిటి వాని కానీ కానీ దృష్టి గల బానినే కానీ దృష్టి గలని వాణి కానీ గుడ్డి వాణినే కానీ గుడ్డి కాని కానీ దృష్టి గల కానీ గుడ్డి గలని వాడిని కానీ పుట్టించేవాడు వాడు ఎవరు నేనే కదా అయినా నేనే కదా నేనే కదా వీళ్ళు అందరికీ పుట్టించిన వాడు వీళ్ళు ఏమంటు మోసకు బలపడుతున్నాడు మోస సూచక్రియలు చేసిన కాబట్టి మోస ఏం చేస్తున్నాడు ఇంకా మోసలో కలవరం ఉంది మోసని ఈ ప్రజలకు ఎట్లేదు ఇవాళ నుంచి ముందర పరిగెత్తి వచ్చి పరిగెత్తి వచ్చిన్నాడు మనం దగ్గర పంపిస్తున్నాడు అలాగే మనం మీ లోకంలో పాపం నుంచి పరిగెత్తిపోతుండే ఈ లోకంలో ఆత్మశుద్ధి పరగతి నానా గాలిగా కొట్టుకోవాలో ఉండేను కానీ ఏసు ప్రభు తెలుసుకున్నాక మనం బాధ్యం తీస్తున్నాక ఏసు ప్రభు అంటాడు పోవాలను ఈ లోకంలో పోవాలని చెప్తుండడు ఏసుప్రభు ఆ రోజు నీడలో మోసేకు మన ప్రతినిగా ఉన్నాడు మోసే ఎక్కువ చెప్తుండడు ఐగుని నిలిపి వాళ్ళ మురా నిత్యంగా నిన్నాను వాళ్ళ మూలుకు నిన్నాను మోసే వాళ్ళు కష్టపడించి నేను నిన్నాను నేను పో వాళ్ళు నీడుపోము నేను తోడు అవుతాను వాళ్ళైతే నమ్మర్ అంటే దేవుడు అన్నీ కూడా చూచగలు చూపించాను పోను అంటే మోసేమంటాడు నేను నచ్చి వాడను అంటే మోసగా చెప్తున్నాడు అయితే చూస్తే ఇక్కడ చూసే లోకం ఎవరు మారను మన గుడ్డెడు కుండోడు మన అతని కుంటి వాడును గుడ్డెవడు నేనే ఈ రోజు మనకు మంచి కళ్ళు ఉన్నది మంచిగా మనకు మన ఉన్నది మంచి కాల్ చేతున్నాయి ఈ రోజు మనం సేవ మనం మీ మన దేవుడు మంచికి పెట్టినాడు మంచి పుట్టిచ్చినాడు మంచి కళ్ళు ఇచ్చిన మంచి చెవు ఇచ్చిన మంచి చేక మోసే లేక మనకు కన్వరం రావద్దు దేవుని వాక్యం దానం చేయాలా కనపెట్టాలా ప్రజలకు విడిపియాలా ఎందుకు అక్కడ ఏమంటాడు మన తప్పు తప్పిపోతున్నాం మోసేయమంటాడు మోసకుతో మాట్లాడతాడు కాబట్టి వెల్లుము వెల్లుము ఇప్పుడు నేను నీ నోటికి తోడై ఉండి ఇప్పుడు ఏమంటాను నువ్వు నచ్చగలగనా ఎంతగా చెప్పి మనం ఇప్పుడు నోటికి నేను నువ్వు నచ్చవాలంట కదా నీ నోటికి నేను మాట్లాడతా నీ నోటికి నేను తోడుంటా మోసేమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో నేను పలికిచ్చని ఏం నిన్ను బోధించేవాళ్ళని అతనితో చెప్పను అతనితో చెప్పను చూడండి దేవుడు ఇప్పుడే ప్రజల బాధలు చూస్తున్నాడు అలా మనం చూస్తాం కదా మన రోమా అధ్యాయంలో సృష్టి వస్తువు దేవుని బిడ్డలు ప్రత్యక్షకులు మూలుగుతున్నది చూస్తాం రోమా ఎనిమిది అధ్యాయంలో ఇక్కడ చూస్తాం కదా మనం ఎనిమిది అధ్యాయం జుడుపురా రోమా ఎనిమిది అధ్యాయం దేవుని కుమారుల ప్రత్యక్షతీ ట్వంటీ వన్టీన్ కూడా ఎయిత్ నైన్టీన్ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమార్ ప్రత్యక్ష కొరకున్నది పెట్టి కనిచూ చూస్తుంది పౌరుల భక్తులు చెప్తున్నాడు ఆ పౌరుల భక్తులు రోమ సంఘంగా బలపడుతుంది మీరు పోయి సేవ చేయాల ఆశ ఉన్నది వాళ్ళు కానీ చెప్తున్నావు కనుక ఇక్కడ మన ప్రభు పేతృకుడు చెప్తున్నాడు పేతురు పేతు అప్పుడు తెలియదు కానీ పేతుడు చెప్తున్నాడు పేతుండను ప్రేమిస్తున్నవా నిజంగా ప్రభావ పేతున్న ప్రభావ నా గురైన కాయను నా గుర్రెపిల్లని మేపు అని చెప్తుండ్రు అంటే ప్రజలంతా ఏం చేస్తుండడుతూ ఉండరు కనుక ఈ ప్రజలకు స్వార్థ మనం చెప్పాలా వారు చెప్తేనే వింటారు కనుక చెప్పేవారు లేకుండా ఎట్లా వింటారు కనుక చదువు ప్రజ ఇంకా రోమత్రిక అదే ప్రధాని రోమం చెప్పుకుంటున్నారు కానీ నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి సృష్టి అయిన నాశనమైన దాస్యముల విడిపబడి దేవుని పిల్లలు పొందబోవు దేవుని పిల్లలు పొందబో మహిమ స్వతంత్రమును పొందునని మహిమ గల పొందునని దీక్షణ కలదై కలదై స్వేచ్ఛగా కాక ను ఇక్కడ పౌరు భక్తులు మాత్రమే చెప్తున్నాడు అయితే ఇక్కడ దేవుని పోవ మనం మోసగా మోసను పోవమన్ను అయితే మోసే పోతుంటే మనం ఉంటాడు ఇక్కడ అప్పుడు మోసే అంటాడు మీ అవనన్నా అంటాడు పంపిస్తాడు అయితే ఈ కాలంలో చూస్తే మనం స్వార్థ చెప్పాల స్వార్థ చెప్పాలా అయితే ఇక్కడ ఏమంటాడు పౌలు భక్తుల రూమ కొరంతుడు కొరంతి మొదటి కోరింది రెండో కోరింది ఫస్ట్ కోరిన్ తేను నేను సువార్తను ప్రకటించుతున్నాను నేను సువార్త ప్రకటించున్నాను నాకు అతిథే కారణము లేదు లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము మీద మోపబడింది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అయ్యో సువార్త చెప్పు పడిగిన నాకు శ్రమ శ్రమ అలా ఇక్కడ పౌలు చెప్తున్నాడు నాకు భారం మోపతి నాకు శ్రమ అంటే నా మీద మోపొంది అయితే ఇజ్రాయెల్ పట్టిన ఒక భారం మోస మీద మోపుతున్నాడు ఇతరు ఒక మనం చూస్తే పాత పొమ్మును నడుపుతు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సువార్త శిక్షించదు సార్ మరి సార్ సరే కదా నేను సువార్తను ప్రకటించున్నను సువార్త పఠించున్నాను నాకు అతిశయ కారణము లేదు నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారము స్వాతన భారము నా మీద మోపబడి ఉన్నది నా మీద మోపడి ఉన్నది నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ సుమార్త పటికపోయిన నాకు శ్రమ నాకు శ్రమ ఇంకేమంటున్నారు నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును నాకు జీతం దొరకను మనకు పాట మన నీ పనికి జీతం ఉంది బహుమానం ఉంది కిరీటం ఉన్నది ఒక పాట ఉంది మనకు మన చదవాలా బెదర్ ఇంత పడకపోయిననువాహకత్వము నాకు అప్పగింపబడేను నాకు అప్పబడను అట్లయితే నాకు జీతమేమి అట్లయితే నా జీతం ఏమి సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వార్త ఎందు నాకున్న అధికారమును స్వత అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటే శ్వాత ఉచితంగా ప్రకటించేదా నా జీతం అని ఉంది కదా నేను అందరి విషయము అందరి స్వతంత్రుడినై ఉన్నను అందరి స్వతంత్రం ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై ఎక్కువ అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటని అలా నేనే దాచుకున్నాను అంటే అందరు మన ప్రభు చెప్తారు కూడా కుమార్ భూడకుండి వచ్చింటు పరిచార చేస్తాను పరిచయం చేపిస్తు క్రమంగా పరాం పెట్టకు అంటే పౌర భక్తువి దేవుని ఆత్మ పౌలు భక్తుడు ఎట్లా మాట్లాడుతున్నాడు నేను అందరినీ సేవ చేస్తానికి వచ్చిన అని ఇక్కడ పౌలు భక్తుడు దర దేవుడు మనకు రి సంఘం మాట్లాడుతున్నాం యూదులను సంపాదించుకున్నటకు యూదుల సంపాదకులకు యూదుల వారిని నేను ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రంలో సంపాదించ లోబడి వారిని నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినా ధర్మశాస్త్రముకు లోబడి లోబడని వాని వల్లే ఉంటేనే ఉంటే ఇంతకుముందు ధర్మశాస్త్రం లోబడే వాడిని కాను కదా అయినా ధర్మశాస్త్రం వినోదంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను లోబడేవాడిని ఉంటనియా దేవుని విషయమై దేవుని విషయం ధర్మశాస్త్రము లేని వాడిని కాను కానీ కాను కానీ క్రీస్త విషయమై క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను ధర్మశాస్త్రంకు లోబడిన వాడును ఈయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారి సంపాదకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారిని వలె ఉంటని బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడినైతుని ఏ విధము చేతనైన ఏ విజయం చేతనను అందరినీ రక్షింపబలనని అందరినీ రక్షింపబడని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అందరికీ అన్ని విధ అంటే దేవుని యొక్క అనుభవం సేవా ఒక అనుభవంలో ఆత్మీయ అనుభవంలో ఎంత పౌరు భక్తుడు మనం మీ అంత అనుభవం ఎదగాల దేవుని యొక్క వాక్యం శధాత్మ అనుమూలం మనం ఎదగల అప్పుడే మనం ఇప్పుడు చెప్పగల మనం అవును అంతగా ఎది అప్పుడు అప్పుడు కొరంతి సంఘం ఏం చెప్తున్నా ఇట్లా చెప్తున్నా కల మరియు నేను సువార్తలో వారితో పాడన గుట్టకై సువార్థకు వాళ్ళు పాలివాడ వారి కొరకే సమస్తమును చేయును దానికే సమర్థం చేతున్నాను దేవులకు సువార్థ సమస్తే చేరుతున్నాను అంతెప్పు రంగమందు అందరం పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ అందరు పరిగెత్తు పరిగెత్తున అందరు రన్నింగ్ చేస్తే అందరు పరిగెత్తును కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా తెలియదా పోతారు కనుక ఒక్కటే బహుమానం పొందుతని మీకు తెలియదా అని అక్కడ కోరించి సంఘం చెప్తున్నాడు పౌలు భక్తుడు అటువలే మీరు అటు మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు మరియు పందె మందు పోరాడు ప్రతి వాడు పందె మందు పోరాడు వారు ప్రతి అన్ని విషయములందు మితముగా ఉండును అన్ని విషయంలో మితంగా రెడీ ఉండాలి సిద్ధంగా ఉండాలి అన్ని వారు క్షేమగు కిరీటమును పొందుటకును చిన్నకు వస్తుంది వయసు పెద్దగా ప్రేమగు కిరీటము పొందుటకును ప్రేమ కిరీటం పొందుకూ మనమైతే వయసు చెప్పు మనమైతే మనమైతే అక్షయ మగు పొందుటకును మితముగా ఉన్నాము అలా లూయ వాళ్ళు చేయత మనమైతే అక్షయత కిరీటం పొందడానికి సిద్ధంగా ఉన్నాము అలా అయితే కొరిన సంఘం చెప్తున్నారు మీరు బి ఇట్లా ఉండాలా ఇట్లా నడవాలా మీరు ఇట్లా సేవ చేయాలని అక్కడ సేవకులు వాళ్ళ కొరిన సంఘం ఇక్కడ తయారు చేస్తే పౌలు భక్తుడు మన సేవ ఇట్లా చేయాలా ఏమంటుడు ఇక్కడ పౌరు కాబట్టి నేను కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడని కాను అలా గురి చూడని వాళ్ళ పరిగెత్తువాడ కాను నేను గాలిని కొట్టినట్టు గాలిని కొట్టుకోనట్టు నేను పోట్లాడుట లేదు గాని లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఇప్పుడు చెప్తున్నాడు పౌను భక్తు ఇతరులకు ప్రకటిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి అలా నేనే భ్రష్డైపోతున్నా శరీరం నేను నెలగొడుతున్నాను అంటడు లోబరుచుకున్నాను శరణంకు లోబరుచుకుంటున్నాను అంటే దివారాత్ ప్రార్థన చేస్తున్నావు ఫాస్టింగ్ ప్రే చేస్తున్నాం ఏమో ప్రార్థన అంతా గడిపి ఏం చేస్తున్నాడు శరంకు లోబడుతున్నాడు అయితే శ్రమంకు మనం చేయాలి లోబడుచుకోవాలి మనం నువ్వు ఆత్మసరం చేస్తే శరం నీ మాట ఉంటది శ్రీ విషించాల ఆత్మసరం నడవాల ఆత్మ పొందుకొని ఆత్మధర నడవాలి ఎంత నడపబడుతున్నావు దేవుని కుమారాన్ని పాలు భక్తులు ఇంత చెప్పినాడు మన ఆత్మసరణ నడిపితే ఆత్మ అనుభవం మనం సేవలో పోతుంది అనేక అనుభవం తెలిసేనే ఉంటుంది సైతాంత తెలియబడితే దేవు దేవుని యొక్క అనుభవం మనకు తెలియబెడుతుంది కనుక ఆ ఇంత పోరాడుతుంది కనుక అక్కడ మోషకి చెప్పిన రమ్మ పోషి ఎప్పుడైతే మనకు పిలిచి ఉన్నాడు అలాగే మనకు పిలిచి ఉన్నాడు పేరు పెట్టి మన పేత్రాన్ని పెద్ద కాకుండా తొమ్మిదిలో జీతం మీరు పిలిచి సంఘం దేవుని సత్తు దేవుని యొక్క ప్రజ అని మనకు పిలిచి ఉన్నాడు ప్రభు కనుక మనం అందరూ ప్రమించారా సేవ ఉత్తమైన కనుక మనం అనేక ఇస్తువార్త చెప్పాలి ఎందుకు సుస్థుడు ఉన్నది నాశనం గొడవడి ప్రత్యక్ష దేవుని కుమార్ చూస్తున్న కనుక ఇక్కడ ఈ వాక్యం మనం చూసినాం మనం మనం ఆత్మల భారం కలిగి ఇతరుకు చెప్పి దేవునికో సిల్వర్ దగ్గర దక్షణ దగ్గర నడిపియాల దేవుడు చిన్న వాక్యం తీసుక ఆమె శోతం మేసు ప్రభా నాదీపని బ్రహ్మసాకులు దేవానికి శోతం చేస్తాం నా దీవానికి మోషన్ విషయం చూసినాం మేసు ప్రభా రోమాధ్యములు ధ్యానం చేసాం నా దివానికి శతం నా దగ్గర మీరు పిలిచిన యశప్రభ మీ పిలుపు ఏర్పాటు నిత్యంగా చేసుకోమని మీరు చెప్పిన యశప్రభ నా దివానికి స్వతం అవును యశ్వపప్రభా మరి ఆత్మీని జ్ఞానం పొందాలా యశుప్రభ నా దివానికి స్వతం పరశు దాతంలో నడవాలా నా కనుక ఈ వాక్యం ఇంకా ముందు పోవాలా మీరే మాకు నేర్పించి చెప్పిన వాక్యం మా ఇంకా మీరే సహాయం చేసి ఈ వాక్యం ద్వారా మాట్లాడి నిత్యంగా చేసిన యశప్రభ నా దివానికి నా దేవానికి సొత్తం వాళ్ళకు సువార్త పోవాలా సువార్త లేని ఎంతో మంది ప్రజలు ఉన్నారు నా దేవ దేవుని బిడ్డలు ఉన్నారు అసత్వంలో ఉన్నారు వాళ్ళు ఆ సత్వంలో నడిపించాలా అలాగే అన్ని జనులు ఉన్నారు సుప్రభ వాళ్ళకు దగ్గర నడిపియాలా ఈ భారం మా మీద ఉన్న కనుక నేను సేవ చేస్తాను సాయించే మన ఇస్తున్నా ప్రభు ప్రభుత్ప్ప ఆ సిరువులో చూపించిన కృప మహాకృప ఏపీ మన అందరు మన కుటుంబం అందరికీ మనకు అందరికి కృప సదాకాలం చూడుగాకీన్స్